పరిశుద్ధుడ పరిశుద్ధిర పరిశుద్ధిర మహాగణుడ సర్వోన్నత కృపా సత్య సంపూర్ణ సర్వాధికారిమైన ఏసయ్య సార్వభౌడమైన నతండ్రి నీకు పరిశుద్ధ నామం వందనాలు వందనాలు వందనాలు స్తో తొమ్మిది స్తో తొమ్మిది ఇంతవరకు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి గొప్ప కార్యం బట్టి నతండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నతండి ఏసేయ నతండ్రి ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రతి ఒక్క బిడ్డను సమకూర్చండి నతండ్రి ప్రతి ఒక్క ఆటంకమును తొలగించండి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకోనండి ప్రభ ఈ కూడికి అంతట్లో ప్రభా మీరు మహిమ పొందండి నాయన వాక్యం చేత మమ్మల్ని మా ఆదరించండి ప్రభ నెండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నాయన ఎస్ ప్రభ ప్రతి ఒక్క విడ హృదయాన్ని తేరవండి మనోనేతలు వెలిగించండి యొక్క సత్యంలోనికి సర్వ సత్యంలోకి ప్రభా మేము నడుచుటకు పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి ప్రభావం మమ్మల్ని తీసుకువరమ్మని ప్రభ ప్రార్థిస్తున్నాం నాయన నతండిన నా విమోచ కడవు సర్వో సర్వోన్నతుడు ప్రభా స జీవుడు వేసయ్య జీవాధిపతి విన తండ్రి నీకే వందనాలు తెలుసుకుంటున్నాం ప్రభ రానైన బట్టి నీకు వందనాలు తెలిస్తున్నాం అందరిని త్వరగా నడిపించండి ప్రభ నీ వాక్య జ్ఞానంలో ప్రభ సంతోషము ఆనందము ప్రభా సమాధానము ఉండునని ప్రభ ప్రతి ఒక్కరు రుచి చూచి తెలుసుకున్నట్లు నీకు కృపల ప్రతి ఒక్కరిని బలపరచమని ఆత్మచేత మాట్లాడమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అరదన నయకుడ నీవే అరదన యోగ్యుడీవే అరదన నయకుడ నీవే అరదన యోగ్యుడీవే ఆయుంత వరకు నిన్నే ఆరాధితు Ayu Vuhulnan Tavarakal, Ninné <Sings> Araditan. Aradana Nayakuranive, Aradana Nayakuranive, Aradana Nayakuranive, Aradana Nayakuranive, Aradana Nayakuranive. పదివేల నా ప్రియుడా పరిశోతుడ నీవే నా ప్రియుడా పరిశోతుడ నా ప్రియుడు నా స్నేహితుడు ఎలా పొడస్తుద ప్రియడు నా నా స్నేహితుడు ఎలా పొడస్తుద అరదనయకుడ నీవే అరదనయోగ్యుడీవే శాశ్వత రాజమునియా తిరి కీరాయు శాశ్వత రాజమునియా తిరిగీరాబూ ఆయుస్త అనుదినం వేచి Ayu meenu chustunna, anudhiram vetchi yunna. Aradana naya kura ni ve, aradana yog yura ni ve. Aradana naya kura ni ve, aradana yog yura ni ve. Praise God. Hallelujah. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభవందనాలు అలాగే నాకు అవకాశం కల్పించిన కేథలిన్ శిస్సు అలాగే స్వర కూడా దేవుడికే మహిమ కలిగిన దాకా పరిశుద్ధుడు తండ్రి కృపాసక్తి సంపూర్ణుడు వై ఉన్న దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు పరలోకమందు తండ్రి దేవ ప్రభు అసయ్య నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు అయిన స్తోత్రములు తండ్రి గడిచిన కాలం ఈ దినం వరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినాం ప్రభా తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా దానిని బట్టి నీకు వందనాలు ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేము ఉన్నాం తండ్రి నీ పాదాల యకు మేము వచ్చినాం ప్రభాయన నా స్థానంలో నువ్వుడి నాయన వాక్యాన్ని ఉపదేశించి మా అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ఎఫస్సీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయము పదిహేనో వచనము ఏముందంటే ఎఫస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునిడి అలాగే ఎఫెస్సిలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో చూస్తే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో కాబట్టి అపస్తుడైన పౌలు ఈ ఎఫస్సీ సంఘానికి తన పత్రిక ద్వారా తను తెలియజేస్తుంది ఏంటంటే దినములు కాబట్టి ఇవి ఎలా ఉన్నాయంటే చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి మనం ఎలా ఉండాలని అపస్తుడైన పౌలు చెప్తుండే మనము మన సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనొచ్చు కాబట్టి సమయాన్ని పోనీయకుండా ఆ సమయాన్ని పౌలు చెప్తుండడు సద్వినియోగం చేసుకోమని చెప్తుండడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి మనం చూస్తాం పిలిపి పత్రికలో కూడా ఆ పుస్తడైన పవులు చెప్తాడు మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొని అంటే అది ఒక హెచ్చరిక అన్నట్టు అలాగే ఇక్కడ కూడా ఎందుకు జాగ్రత్తగా చూచుకోవాలంటే ఆ రీతిగా మనం జ్ఞానంతో నడుచుకోకపోతే అజ్ఞానంతో చూడండి ఖచ్చితంగా ఈ లోకంలో మనకి ఎదురయ్యే ఏట్లు ఈ విషయాల్లో మనం తప్పిపోయే అవకాశం ఉంది అంటే దేవుడి నుంచి తొలగిపోయే అవకాశం ఉంది ఆయనకు తగినట్టుగా జీవించలేము ఇల్లొక సంబంధంగా మనం ఉంటాము కాబట్టి ఈ దినాలన్నీ దుర్దినాలు మనం తెలుసు తిమోతికి రాసిన రెండో పత్రికలు కూడా చెబుతాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును మనుషులు స్వార్థ ప్రియులు అహంకారులు గర్వాంధువులు తల్లిదండ్రుల పట్ల విధేయతలు ఇన్ని వాళ్ళు చూడండి దేవుడంటే దేవుణ్ణి కూడా విడిచిపెట్టి సుఖానుభవాలు ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటి దినాలు అంటే మనుషులు ఈ అంత్య దినముల్లో ఈ రాకడ దిన ఆ రీతిగా జీవిస్తారు కాబట్టి ఆ రీతిగా జీవిస్తే ఆ రీతిగా మనం కూడా ఉంటాం కాబట్టి దాని వరకు మనం ఏం చేయాలా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా చూడండి అజ్ఞానుల వల్లే కాక జ్ఞానంతో నడుచుకోవాలా మనందరికీ తెలుసు బుద్ధి జ్ఞానములు అవి ఆయన సర్వ సంపద కాబట్టి ఆ సంపద మనం పొందుకోవాలంటే మనము దేవుని పట్ల చూడండి మనకు ఉండాలి ఎందుకు చూడండి మన సమయాన్ని పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలన్నా అజ్ఞానుల వలే కాక జ్ఞానంతో నడుచుకోవాలన్నా దేవుని చిత్తమేదో మనం గ్రహించాలన్నా మొదట మనకేముండాలంటే రోమిలకు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇక్కడ ఉంది ఆసక్తి విషయంలో కాబట్టి ఇది ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు అంటే ఆసక్తి ఉంటే ఇప్పుడు ఒక చదువుకున్న విద్యార్థిని మనం గమనిస్తే తనకి చదువు పట్ల ఆసక్తి ఉంటే తను ఏం చేస్తాడు తనతోటి చదువుకునే వాళ్ళు ఆడుకున్న ఎట్లా ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఇతనికి చదువు పట్ల ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు శ్రద్ధగా టీచర్స్ చెప్పే లెసన్స్ వింటాడు తర్వాత ఇంటికి వచ్చి వాటి మీద అధ్యయనం చేస్తాడు అంటే నేర్చుకుంటాడు చూడండి ఏ గుంజామునే లేసి ప్రయాసపడతాడు ఎందుకు తనకంటూ ఒక గురి తను ఒకటి అనుకున్నాడు కాబట్టి ఆ రీతిగా ఉంటాడు కాబట్టి మొదట మనకి ఏముండాలంటే ఆసక్తి ఉండాల దేని పట్ల దేవుని పట్ల ఈ లోకం పట్ల ఆసక్తి ఉంటే వాటి కొరకు మనం ప్రయాస పడతాము వాటి కొరకు మనం వేగిర పడతాము వాటిని ఎలాగా పొందుకోవాలని దానికి చేయని ప్రయత్నం మనం చేయకుండా ఉండలేము కాబట్టి దేవుని పట్ల కూడా మనకి మొదట ఏముండాలంట ఆసక్తి ఈ ఆసక్తి తగ్గితే చేయలేము కదా ఇప్పుడు ఎంత చదువుకోవాలని ఈ తల్లిదండ్రులు ఒక బిడ్డని స్కూల్లో జరిపించి లక్ష కట్టినా రెండు లక్షలు కట్టినా పది లక్షలు కట్టినా కానీ ఆ బిడ్డకి ఆ చదువు పట్ల ఆసక్తి లేకపోతే వీళ్ళు ఎంత చేసినా ఏం ప్రయోజనం ఇప్పుడు దేవుడు ఎన్ని రీతిగా మనతో మాట్లాడినా మనము దేవుని పట్ల ఆసక్తి లేకపోతే వ్యర్థమే కదా కాబట్టి ఇక్కడ పౌలు చెప్తాడు మనం ఎవరుమైనా గాని ఆసక్తి విషయంలో మాంద్యులు కాక కాబట్టి ఆసక్తి ఉండాల దేవుని ప్రార్థన విషయంలో కావచ్చు అంటే ప్రార్థన చేసే విషయంలో కావచ్చు దేవుని వాక్యం ధ్యానించే విషయంలో కావచ్చు సువార్త ప్రకటించే విషయంలో కావచ్చు దేవుని పట్ల మనం ఎదుగుదల విషయంలో కావచ్చు ఆత్మలో పట్ల కావచ్చు ప్రతిదీ మనకి ఆసక్తి ఉంటే మనం కష్టపడతాము ప్రయాసపడతాము ఆ రీతిగా దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి చెప్పడానికి మనం ప్రాయాసపడతాం ఇప్పుడు మనకి అన్న కూడా చాలా చెప్తారు కదా ఎవరు చూడని రీతిగా వాక్యాలు చూడాలా ఎవరు తెలుసుకొని రీతిగా వాక్యాలు తెలుసుకోవాలా ఆ రీతిగా ప్రాయాసపడాలనే ఉద్దేశం ఉంటే ఆ తపన ఆసక్తి అనేది ఏంటంటే నేర్చుకోవాలని మనల్ని ఒక అడుగు ముందుకేస్తే ఇంకొక అడుగు దేవుడు మనకు తోడుగా ఉండి మన ఆశ ఏదైతే ఉందో మన ఆసక్తి ఏదైతే ఉందో మన కోరిక ఏదైతే ఉందో చూడండి అది దేవుడు సిద్ధింపజేస్తాడు కాబట్టి మొదట మనం ఏమై ఉండాలంటే ఆసక్తి కలిగిన వారిప్పుడు ఈ ప్రేయర్ విషయంలో కానీ సువార్త ప్రకటించే విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఎవరు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఎన్నిసార్లు దేవుడు వాకిందార హెచ్చరించినా నీలో అసలు ఆసక్తి లేకపోతే నువ్వు ఒక అడుగు కూడా ముందుకేయలేవు కదా కాబట్టి ఆసక్తి అంత ప్రాముఖ్యమైనది అన్నట్టు కాబట్టి ఈరోజు మన ఆసక్తి వేటి ఉంది నీ ఆసక్తి వేటి పట్ల ఉంటే నీ మనసు అక్కడే ఉంటది నీ ఆసక్తి ధనం పట్లే ఉంటే యశు ప్రభు చెప్పిండే కదా నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటది ఇప్పుడు నీ ఆసక్తి వేటి పట్ల ఉంటే నీ మనస్సు నీ హృదయము నీ ఆలోచనలు నీ తలంపులు అన్ని వాటి పట్లనే ఉంటాయి అందుకు మనం దేవునికి దగ్గరగా రాలేము చూడండి కాబట్టి మనం ఎవరుమైనా కానీ ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఇక్కడ పౌలు చెప్తున్నాడు చూడండి ఆత్మ తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి కాబట్టి ఎందుకు ఈ వాక్యమంతా దేవుడు మనతో మాట్లాడుతుందంటే మనం ఉంటున్న దినములు చెడ్డవి చూడండి మనిషి కుమారుడు తిరిగి వస్తే భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున అన్నాడు దేవుడు కాబట్టి ఈ యొక్క భయంకరమైన దినాల్లో చూడండి ఈ దినములు చెడ్డవి గనుక ఈ దినాల్లో మనకి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఆపదలు వస్తాయి ఎన్నో అపాయాలు వస్తాయి కాబట్టి వీటన్నిటిలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నా మన విశ్వాసాన్ని దేవుని వైపు మనం చూడాలన్నా మనకి దేవుడి ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలా సద్వినియోగం చేసుకోవాలా పౌలు కొరింది పత్రికలో చెప్తాడు నీకున్న విశ్వాసాన్ని అంతక మట్టుకు నువ్వేం చేసుకోవాలని చెప్పిండు అభివృద్ధి పరుచుకోవాలని చెప్పిండు అందుకు మనకి ఎంత సమయాన్ని ఇస్తాడు ఈ రీతిగా ప్రతిదినం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరమైనా కానీ ప్రేరిక రమ్మనే విషయంలో కావచ్చు వాక్యం చెప్పమనే విషయంలో కావచ్చు నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు ఎందుకంటే ఆసక్తి లేదు కాబట్టి ఆసక్తి ఉన్నవాడు ఎట్లాగైనా ప్రాయాసట ఎట్లాగైనా సమయాన్ని కేటాయించుకుంటాడు ఏ రీతిగా అయినా చెప్పడానికి తనకి ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటిని చేజించుకొని ముందుకు అడిగేసి చెప్పడానికి ప్రయాసపడతారు ఈరోజు మనం ఎవరినైనా వాక్యం చెప్పమన్నా కానీ వాళ్ళ ఆసక్తి లేకపోతే వాళ్ళ వాక్యం చెప్పరు ఎందుకంటే వాళ్ళకి లేదు ఆ మనసులో కానీ వాళ్ళ ఆలోచనలో చెప్పాలా ఈరోజు దేవుని మాటల్లో నేను నాలుగు మాటలైనా రెండు మాటలైనా ఎవరికైనా చెప్పాలా ఈ అవకాశం వచ్చింది వాక్యం చెప్పాలని కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలా దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆయన నామాన్ని మైమపరచాల అలాంటి ఆసక్తి ఉంటే చూడండి ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు వాక్యాన్ని చెబుతారు అలాంటి ఆసక్తి లేని వాళ్ళే మనం ఎన్ని రోజులు వెంబడించినా ఎన్ని రోజులు ఫోన్లు చేసినా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ మనసు ఇంకెక్కడ ఉంది కాబట్టి మనం ఎవరుమైనా కానీ చూడండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది ఎందుకు జ్ఞానుల వలె నడుచుకోవాలంటే తులసి పత్రికలో చూడండి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తొమ్మిదో వచనంలో చూస్తే అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక ఎవరు అపోస్తులుడైన పౌలు ఈ సంఘం పట్ల చూడండి వాళ్ళు ప్రార్థన చేయకుండా ఎడతెగక వీళ్ళ గురించి ప్రార్థిస్తున్నారు కాబట్టి ఎందుకు వీళ్ళు ఈ కొలసీ సంఘం గురించి ఎడతెగక వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే ఇక్కడ చెప్తుండే పౌలు ఈ రోజు ఈ వాక్యాలు వింటున్న మనతో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు మీరు అంటే ఎవరు చెప్పే నేనైనా వినే వాళ్ళు ఎవరైనా ఈ వాక్యాలు చదివే వాళ్ళు ధ్యానించే వాళ్ళు చెప్పే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది అంటే మీరు సంపూర్ణ జ్ఞానమును కాబట్టి మన జ్ఞానం ఏమై ఉండాలంట దేవుని పట్ల సంపూర్ణంగా ఉండాల కాబట్టి నీ జ్ఞానము సంపూర్ణం అవ్వాలంటే నువ్వు ఎంతగా నీకు ఇచ్చిన సద్వినియోగం చేసుకుంటేనే కదా చూడు అలా సద్వినియోగం చేసుకోవాలంటే మొదట నీకు ఆసక్తి ఉండాలి కదా చూడండి చాలా మంది చర్చకి వెళ్ళకపోతే పాస్ట్ తేడతాడు లేకపోతే అడిగినరు కాబట్టి మొహమాటానికి చెప్పాలనో లేదంటే ఇది ఒక సహవాసం కాబట్టి మనం ప్రతిదినం రావాలనేదో జాయిన్ అవ్వడం ఈ రీతిగా మనం ఉంటే మన జ్ఞానము సంపూర్ణం అవ్వదు మొదట ఇది మనం గ్రహించాలా నీ జ్ఞానము పౌలు చెప్తుండండి ఇక్కడ చూడండి మన జ్ఞానం ఏమై ఉండాలంట అంటే ప్రభు యొక్క చిత్తం గ్రహించు వారినై ఉండు దేవుని చిత్తం ఏంటంటే నువ్వు సంపూర్ణమైన జ్ఞానం నువ్వు కలిగి ఉండాల అలాగే చూడండి ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అంటే ఆత్మ సంబంధమైన వివేకము కూడా మనం కలిగి ఉండాలి అందుకే కదా అవివేకులు కాక ఎపస్సీ పౌలు చెప్తుంటాడు కదా అవివేకులు ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని వారై ఉండు అన్నాడు ఎప్పుడు అవివేకులు అవుతామంటే చూడండి దేవుని జ్ఞానంలో లేకపోతే నేను రక్షింపబడిన వాన్ని పాపినైన నన్ను ఏసుక్రీస్తు ప్రభు రక్షించుకున్నాడు నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు సిలువలో సమాధి చేయబడ్డాడు మూడో దినం లేపబడిండు కాబట్టి నా కొరకు ఆయన ఆ కలవరిశిరులో ఎంతగానో బాధపడింది శ్రమపడింది నిందల పాలైంది దూషించబడింది ద్వేషించబడింది అన్యాయపు తీర్పు పొందింది కేవలం నన్ను రక్షించుకోవడానికే కాబట్టి చీకటిలో ఉన్న నన్ను తన వెలుగులోనికి మార్చుకోవడానికే పాపినైనా నన్ను పరిశుద్ధపరచడానికే తన రాజ్యంలో ఉండడానికి అంటే గ్రహించిన మనము ఆ రీతిగా దేవుని దగ్గర మారుమనసు పొందిన మనము ఆ రీతిగా మన పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణ పొందిన మనము బాధ్యసం పొందిన మనము ఎలా ఉండాల చూడండి దేవుని చిత్తం ఏందో గ్రహించే వారిలాగా ఉండాల అలా దేవుని చిత్తం గ్రహించాలంటే నువ్వు ఎంతగా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఈ రోజు మనం సమయాన్ని ఎక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాం మనం ఎక్కడ దేవుని పట్ల ఆసక్తి పెడుతున్నాం ఎక్కడ చూడండి ఈ దినాలు చెడ్డవి గనుక చూడు సాధ్యమైన సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతాన్ని కూడా వాడు మోసపరుస్తాడు అన్నాడు దేవుడు చూడు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనడి అన్నాడు సర్పము తన కుయ్యుక్తి చేత అవన్నీ మోసపరిచినట్లు వాడు మీ మనసులు చెరుపుతాడు మన మనసు చెరపబడితే ఖచ్చితంగా అపవిత్రమైపోతాడు చూడు కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతుందంటే నువ్వు రక్షింపబడిన నువ్వు చూడండి ఆత్మ పట్ల నువ్వేముండాలా కనిపెట్టాల తర్వాత ఆత్మను పొందుకోవాల మూడు ఆత్మ సంబంధంగా నడుచుకోవాల కాబట్టి మనము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అంటే మనం ఎప్పుడు శరీరకంగా ఉంటే మనం అవివేకంగానే ఉంటాం దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేం దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాన్ని గ్రహించలేం ఎందుకంటే మద్యములో మత్తులైపోతాం కదా అంటే చూడండి ఈ లోకం అనే మత్తులో ఉండిపోతామే తప్ప వాస్తవంలోకి నిజస్వరూపంలోకి మనం రాలేం ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకు ఏం కలుగు చేస్తుందంట రుడ్డితనం అప్పుడు చూడలేం కదా కాబట్టి దేవుడు చెప్తుండు మన జ్ఞానం ఎట్లా ఉండాలంట సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని పట్ల వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనంలో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారునే ఈ మాట అంటే దేవుని చిత్తాన్ని పూర్ణముగా ఇంకా ఏ సందేహము అనుమానము అభ్యంతరం ఇంకేం ఉండద్దు నీ పిలిపేందో నీ ఏర్పాటేందో దేవుడు నీ కలిగిన ఉద్దేశం ఏందో చిత్తం ఏందో నువ్వు ఎట్లా ఉండాలంట పూర్ణముగా గ్రహించాల అంటే గ్రహించాలంటే నువ్వు ఎంతగా దేవుని పట్ల ప్రయాసపడాల ప్రార్థనలో కానీ వాక్య ధ్యానంలో కానీ చూడండి నీ పిలుపు ఏర్పాటు విషయంలో కానీ నీకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన తలాంతుల విషయంలో కానీ దేవుడు నిన్న ఎందుకు నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంది నేను రక్షించుకున్నాడు ఎందుకు నేను సేవకుడుగా ఆయన ఏర్పరచుకున్నాడు నీ పట్ల ఆయన సంకల్పం ఏంది ఇది గ్రహించుకోవాలా లేదా ఇది నేను చెప్తేనో ఇంకొక బ్రదర్ చెప్తేనో ఇంకొక బ్రదర్ చెప్తే కాదు కదా కాబట్టి ఈరోజు మనుషులు ఆ రీతిగా ఉన్నారా మనం ఉన్నామా కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలా లేదా చెప్పు ఈరోజు మన జ్ఞానం మనం రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని గురించి ఈరోజు మన జ్ఞానం సంపూర్ణతలో చెందిందా మనం పరిపూర్ణతలోకి వచ్చినామా చూడు ఆయన దృష్టికి మనం నిందారహితులుగా ఉండాలా నిష్కలంకులుగా ఉండాలా మన ప్రవర్తన అంతా తగినట్టుగా ఉండాలా చెప్పండి ఈరోజు హరీత్గా మనం ఉండగలుగుతున్నాము హరిత్గా నీ జీవితం ఉందా నీ సాక్ష్యం ఉందా చెప్పు ఈరోజు ఆ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆనందించేలాగా సంతోషించేలాగా ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఆయనకి తగినట్టుగా ఉన్నారా కాబట్టి మనం గ్రహించుకోవాలా మనం రక్షింపబడింది దేవుని గురించి ఇంకా మనలో లోటుపాట్లు ఎందుకంటే మనం ఈ రీతిగా ఉండాలని చెప్తున్నాడు ఈ రీతిగా ఉండాలంటే నువ్వు ఎంతగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా సమయాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళందరూ అజ్ఞానులైతే ఆటోమేటిక్ గా అవివేకం వస్తుంది అవులదే అంటాడు గలతి పత్రికలో అవివేకులైన గలతీలారా ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను మొదట ఆత్మానుసారంగా నడుచుకొని ఇప్పుడు శారీరకంగా తయారైండ్ర అంట అంటే మొదట రక్షింపబడినప్పుడు దేవుని పట్ల తీవ్రత ఆసక్తి భక్తి భయము విధేయత లోబడే తత్వము ఇవన్నీ బాగానే ఉంటాయి పోను పోను పోను మన ఆసక్తిలో తగ్గిపోవడం వల్ల ఆత్మలో తీవ్రత తగ్గిపోవడం వల్ల నానా విధమైన ఐక్య విచారాల్లో చెక్కబడిపోతాం కాబట్టి చూడండి పౌలు చెప్తున్నాడు దేవుని చిత్తాన్ని మనం ఎలా ఉండాలంట పూర్ణముగా గ్రహించు వారనే ఇంకా నీ పిలుపు పట్ల నీ ఏర్పాటు పట్ల ఏ మాత్రం నీకు డౌట్ ఉండకూడదు చెప్పు రక్షణ పొంది దేవుని పరిచయ చేస్తే ఇప్పుడు కూడా మనుషులకి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు నా పట్ల ఆయన ఉద్దేశం ఏంది నా పట్ల ఆయన చిత్తం ఏంది నన్ను ఎందుకు చూడు చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి మార్చుకున్నాడు ఎందుకు నాకు ఇన్ని సత్యాలు దేవుడు బయలుపరిచండి ఇంతగా ఎవరు చూడని రీతిగా నాకు ఇంత సత్యాలు ఇంత మర్మాలు ఇవన్నీ ఎందుకు దేవుడు బయలుపరచండు వీటి ద్వారా దేవుడు నా పట్ల కలిగిన ఆలోచన ఏమైంది నా పట్ల దేవుని ఉద్దేశం ఏమైంది ఇవన్నీ ఎందుకు దేవుడు నాకు చూపిస్తుండే దానికి ఒక కారణం ఉంటుంది కదా ఆ కారణమేందో తెలుసుకోవాల చూడు ఈరోజు మనుషులు ఆ రీతిగా ఉన్నారా ప్రతి ఒక్కరు వాళ్ళ పిలుపు పట్ల వాళ్ళ ఏర్పాటు పట్ల దేవుడు వాళ్ళ పట్ల కలిగిన చిత్తము విషయంలో అది పూర్ణంగా గ్రహించు వారనే చూడండి ప్రతి సత్కార్యంలో సఫలు లగుచు అంటే ఏ పని చేసినా మనం ఏమవ్వాలంట సఫలం అవ్వడం అంటే విజయం పొందాలని చెప్తుండ అలాగే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచ్చు అంటే చూడు మొదటేమో సంపూర్ణ జ్ఞానం తెచ్చుకోమని చెప్తాడు అలాగే దేవుని విషయమైన జ్ఞానమందు కూడా నువ్వేమై ఉండాలంట అభివృద్ధి పొందాలా నేను దేవుణ్ణిలో ప్రార్థన చేస్తున్నాను కానీ మనలో నువ్వు ఇవి కనిపించాలా నువ్వు ఆత్మ సంబంధమైన వివేకం నీలో కలిగి ఉండాలా దేవుని జ్ఞానంలో మనం ఎలా ఉండాలా సంపూర్ణంగా ఉండాలా ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించువారినే వారినై ఉండాలా చూడు దేవుని విషయమైన జ్ఞానంలో మనం ఏమై ఉండాలా అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోష అంటే అన్ని అని చెప్తాడు ఒక సేవే చెప్తలే దేవుడు ఒకప్పుడు నేను కూడా బుద్ధి లేనివాడిని కాబట్టి సేవే అనుకునేవాడిని అప్పుడు అన్నవాళ్ళు గత సంవత్సరం నాకేతా అన్ని విషయాల్లో అభివృద్ధి అంటే కొంత నేను తరికిచ్చేవాడిని కానీ కానీ ఎవరికైనా ఒక అనుభవము ఒక దశకు వస్తే తెలుసుదన్నట్టు చూడు మనము ఒక దాని పట్ల కాదు అన్ని విషయాల్లో ఒక తండ్రిగా నువ్వు ఉంటే నీ బిడ్డల పట్ల నువ్వు ఒక బాధ్యత నీకు ఉంది ఒక భర్తగా నువ్వు నీ భార్య పట్ల బాధ్యత నీకు ఉంది ఒక తండ్రిగా నువ్వు ఒక బిడ్డలకు కొడుకుగా ఉంటే నీకు బాధ్యత ఉంది ఒక ఉద్యోగంలో నువ్వు నీకు ఒక బాధ్యత ఉంది అలాగే సేవలో నువ్వు నీకు ఒక బాధ్యత ఉంది ప్రతిదీ బాధ్యత ఉంది వీటిలో ఏ బాధ్యత విషయంలో అయినా మనం మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా మనం ఏదేమి లోపం ఉంటది అప్పుడు మనం ఎలా ఉంటామో నిందా రహితులుగా ఉండలేమన్నట్టు కాబట్టి ఖచ్చితంగా నింద ఉంటుందా లేదా బిడ్డలు సరిగా లేకపోతే వాళ్ళ పట్ల సరిగ్గా లేకపోతే మన సాక్ష్యం బాగుండదు కదా కాబట్టి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా అన్ని విషయాల్లో మనం ఎవరిని సంతోష పెట్టాలంట దేవుణ్ణి కాబట్టి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆయన హృదయ రహస్యాలు దేవుడు ఆయనకి మరుగుపరచబడింది దాచబడింది రహస్యమయ్యి ఉంది గోడమయ్యి ఉంది ఏది లేదు కాబట్టి ఆయన కన్నులకు సమస్తము ప్రతిదీ తేటగా కనిపిస్తుంది కాబట్టి మనము ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఇప్పుడు చాలా మంది మనుషుల దగ్గర నటిస్తారు చాలా కప్పికొచ్చుతారు ఎందుకు ఆ మనిషి నన్ను ఏమనుకుంటాడో అని ఆ మనిషికి అర్థం కాకపోవచ్చు కానీ యశుప్రభుకి ప్రతిదీ భూతార్థం పెట్టేదానికన్నా తేటగా కనపడతారు కదా కాబట్టి ఆయనను చూసి మనం భయపడాల ఆయనను చూసి మనం లోబడాలా ఆయనకి విధేయత చూపించి మనం ఏం చేయాలా దేవుణ్ణి సంతోష అప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ప్రతిది ప్రతిదీ ఆయనకు తగినట్టుగా జీవించాల చూడండి అలాగే ఇక్కడ చెప్తుండే కొలసీలు రాసిన ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో ఆయనకు తగినట్టుగా నడుచుకున్న కాబట్టి ఎందుకు పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు చెప్తాడు క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు మీకు మాదిరి ఉంచిపోయిను ఆయన ఏ పాపను చేయలేదు ఆయన నోటన ఏ కపటము కనబడలేదు చూడు కాబట్టి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరం అందు మన పాపములను బ్రాణు మీద మోసుకున్నాను ఎందుకంటే ఇవి నోటేడైనాయి కాబట్టి నేను చెప్తున్నాను అది ఎన్నో అధ్యాయంలో ఎన్నో వచనం ఉందంటే చూడండి మొదటి పేదలు రాసిన పత్రికలో ఒకటిలో ఒకటి మొదటి పేదలు రాసిన పత్రిక రెండులో ఇరవై వచనం నుంచి ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చూడండి మనం ఆయన అడుగు జాడల్లో కాబట్టి మనం ఎలా ఉండాలా దేవునికి ఒక మాదిరిగా ఉండాలా అదే మాట పౌలు ఎపెస్సీ పత్రికలో ఐదో అధ్యాయంలోనో ఆరో అధ్యాయంలో చదువుతాడు కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే పోలి నడుచుకోమంటాడు కాబట్టి నిజంగా మనం దేవుణ్ణి పోలి నడుచుకున్న వాళ్ళమైతే దేవుని అడుగుజాడల్లో నడుచుకున్న వాళ్ళమైతే ఆయనకు తగినట్టుగా ఆయనకు మాదిరిగా ఉన్న వాళ్ళమైతే మనం కూడా ఎలా ఉంటాము సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారిగా ఉంటాము ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారిగా ఉంటాము దేవుని చిత్తం ఏందో పూర్ణముగా గ్రహించు వారినై ఉంటాము మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు మనిష కుమారుడు అప్పగించబడతాడు అని పేదరుతో చెప్పినప్పుడు పేతరు ఏం చెబుతాడు అది నీకు దూరం అవును అని అక్కడ మనం సంబోధిస్తాం అంటే యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు ఆయన ఎప్పుడు అప్పగించబడతాడు ఆయనను ఎందు ఆయన ద్వారా తండ్రి యొక్క ఉద్దేశం ఏంది చిత్తం తండ్రి యొక్క ప్రణాళిక ఏంది సమస్తము ఆయన గ్రహించాడు పూర్ణముగా కాబట్టి ఈ రోజు కూడా మనలో మనం కూడా ఆ రీతిగా దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంది చిత్తం ఏంది మన పట్ల ఆయన ఆలోచన ఏంది ఆయన ఉద్దేశం ఏంది ఇది గ్రహించాలా అది పూర్ణముగా ఇంకా నీలో ఎలాంటి డౌట్స్ ఉండకూడదు నీ పరిచర్య పట్ల నీ పిలుపు పట్ల నీకు ఇచ్చిన పట్ల నీకు ఇచ్చిన పరిచర్య విషయం కావచ్చు వరాల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కావచ్చు నువ్వు ఎలా ఉండాలా పూర్తిగా పూర్ణముగా మనం గ్రహించిన వారిగా ఉండాలా ఆయన దేవుని జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలా అన్ని విషయాలలో ప్రభువుని మనం సంతోష పెట్టాలా అందుకే యసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆకాశంలో తెరవబడ్డము చూడండి పావురం ఆయన మీద ఆత్మ రావడము అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినబడడు ఈయన ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను చూడు అంటే యశు ప్రభు ఎట్లా ఉన్నాడు ఇక్కడ దేవుణ్ణి సంతోష బిడ్డగా ఉన్నాడు కదా ఆయన ఆ రీతిగానే ఉన్నాడు కదా కాబట్టి ఆయన ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈరోజు మన పట్ల దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే మనం మొదట ఆయనని పోలి నడుచుకున్నప్పుడు ఆయన అడుగు ఉన్నప్పుడు ఆయనకి మాదిరిగా ఉన్నప్పుడు ఎందుకంటే ఫేస్ నీదే కావచ్చు కానీ చేసే ప్రతిదీ యేసు ప్రభువే కనిపిస్తాడు కదా అన్ని విషయాల్లో అట్లాంటి జీవితం అలాంటి సాక్ష్యం ఈరోజు మనుషులు కలిగి ఉన్నారా నేను ఎవరిని తీర్పు తీర్స్తలేదు ఎవరిని విమర్శిస్తలేదు యేసుప్రభు కలిగిన జీవితము యేసుప్రభు ఈ లోకంలో జీవించిన జీవన విధానము ఈరోజు మనం కలిగి ఉన్నాము అప్పుడు మనం ఏ రీతిగా యేసుప్రభుని పోలి నడుచుకున్నట్టు ఏ రీతిగా ఆయనకి మాదిరి మాదిరి అంటే ఏంది ఆయనే కాకపోతే నువ్వు ఉన్నావంతే అంటే యేసుప్రభు లాంటి జీవన విధానము యేసుప్రభు లాంటి వాక్య పరిచర్య విధానము ఆయన దేవుని పట్ల కలిగిన చిత్తము నెరవేర్చే విధానము ప్రతిదీ ఆయన లోకములో లోకంలో సువార్త పరిచర్యలో పడిన ప్రయాస విధానం ఆయన ప్రార్థించిన విధానం ప్రతిదీ దేవుణ్ణి పోలి నడుచుకోవడం అంటే ప్రభు ఎట్లా జీవించండు అట్లానే జీవించాలి ఈ మనుషులు ఏం చేస్తారంటే మనుషుల్ని వెంబడిస్తారు కాబట్టి మార్చుకోలేదు ఒక పెద్ద దైవ జనుడు ఆయన కింద ఉన్న వాళ్ళందరూ అదే తలకెక్కించుకుంటారు ఆయన విధానాన్ని ఏ చిన్న చూపించినా ఆయనకన్నా గొప్పవాడివా అంటారు ఎందుకంటే మనల్కి బోధించే ఎవరున్నా మనకి ఉపదేశించే ఎంతమంది ఉన్నా మనకి ఎంతమంది గురువులు ఉన్నా కానీ బట్ అన్నిటికన్నా మనము అనుసరించి వెంబడించి నడుచుకోవాల్సింది ఎవరిని యేసుక్రీస్తు ప్రభుని కదా ఆయన ఏమన్నాడు నా శిలబ ఎత్తుకొని ప్రతివాడు ఆయనని వెంబడించమన్నాడు కాబట్టి తన తల్లినైనాను తండ్రినైనాను అక్కనైనను చెల్లెనైనాను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు శిష్యుడు కాడని చెప్పిండు అంటే ఎందుకు చెప్పిండు అంటే మనకి బోధించే బోధకులు ఎంతవరున్నా మనకి ఉపదేశించే ఉపదేశకులు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎంత ఆత్మీయంగా మనల్ని బలపరిచినా చెప్పినా గాని మనం అనుసరించాల్సింది వెంబడించాల్సింది యసుక్రీస్తు ప్రభుని ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి ఆయననే మనం వెంబడించాల అలానే వీళ్ళని కించపరచమని కాదు వీళ్ళకి మనం ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే మన గురువులు కాబట్టి లోబడతాం వాళ్ళ మాటకు విధేయత చూపిస్తాం కానీ మన దృష్టి మన మనసు మన ఆసక్తి యశు ప్రభు ఈ రోజు క్రైస్తవ విధానంలో ఏమొచ్చిందంటే ఆ పెద్ద వ్యవస్థాపకుడు ఏదైతే ఆ బోధ ప్రకటించాండో అదే గొరెల్లాగా సంవత్సరాలు సంవత్సరాలు వెంబడిస్తారు ఎవరన్నా ఈ విధానం ఇలా కాదంటే ఆయనకన్నా తెలుసా నీకు ఇది మొదటి నుండి జరుగుతున్నది తప్పు క్రైస్తవ్యంలో ఎందుకు ఆయన ఎవరైతే వాళ్ళు చెప్పి వినేవాళ్ళు ఆయనని ఒక దైవం ఒక విగ్రహం వాళ్ళ మైండ్ లో అలా నాటుకున్నారు కాబట్టి ఆయన విషయంలో ఆయన ఏమైనా చిన్న మిస్టేక్ ఉండి ఎవడైనా చెప్పినా వినలేని స్థితి ఎందుకంటే వీళ్ళ జ్ఞానం అంతటితో ఆగిపోయింది అంటే వీళ్ళు ఏమైనారు దేవుని విషయమైన జ్ఞానంలో వీళ్ళు ఏమైపోయినారు అభివృద్ధి పొందలేకపోయినారు చూడండి ఆయన చిత్తాన్ని పూర్ణముగా గ్రహించలేకపోయినా ఇప్పుడు దేవుని చిత్తాన్ని పూర్ణముగా గ్రహించేవారు ఏం చేస్తారు ఈ వాక్యాలను పరిశీలిస్తారు ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పినా ఇంకొక బ్రదర్ చెప్పినా చూ ఇంకో వందేళ్ల తర్వాత పుట్టే తరంలో ఇంకొక సేవకుడు వచ్చి చెప్పినా వాక్యాలు ఏం కదా వాక్యాల్లో ఉన్న సత్యం ఏం కదా కాబట్టి ఇవి స్థిరము వీటిని ఎవరు మార్చలేరు ఎందుకంటే ఆయన మనలాగా మాట మార్చుటకు నరుడు కాదు భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఎప్పుడు గతించిపోదు నిన్న ఒకలాగా రేపు ఒకలాగా పదేళ్ళ తర్వాత ఒకలాగా ఉండడానికి ఆయన మనలాంటి నరుడు వేషం వేసుకున్న అతను కాదు ఆయన దైవం సృష్టికర్త ఆయన సర్వయుగములలో సజీవుడైన దేవుడు భూత భూత వర్తమాన భౌ దేవుడు కాబట్టి ఆయన వాక్యంలో ఏం మార్పు లేదు కాబట్టి దేవుని చిత్రాన్ని పూర్ణంగా గ్రహించిన వారు ఏం చేస్తారంటే ఒకవేళ ఈ బోధ తప్పు అని ఎవరన్నా అది చూపించినా వీళ్ళేం చేస్తారు వీళ్ళకేం కావాలా ఆత్మ సంబంధమైన వివేకం కావాలా ఇది లేదు క్రైస్తవ్యంలో ఇప్పుడు ఆత్మ సంబంధమైన వివేకం నువ్వు ఉంటే ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా పరీక్షించమన్నాడు ఇప్పుడు నువ్వు ఆత్మను పరీక్షించి ఆత్మ పట్ల వివేకం కలిగిన వాడివైతే ఓహో ఈ వాక్యంలో ఉన్నది ఇది ఇంతకాలం నేను ఇలా అపార్థం చేస్తున్నాను ఇంతకాలం నేను వీటిని ఇలా అనుకున్నాను సరి చేసుకుంటాను ఈరోజు ఎక్కడుంది క్రైస్తవంలో ఆ రీతిగా ఎవరు ఆత్మ సంబంధమైన దాంట్లో వివేకం కలిగి ఉన్నారు అంతా శరీరకంగా శరీర సంబంధంలాగా ఉన్నారు కాబట్టి దేవుని చిత్తం ఏందో ఇప్పుడు కూడా ఎవరు పూర్ణంగా గ్రహించని వారి ఉన్నారు దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి లేదు అభివృద్ధి ఉంటే ఆయన మాట్లాడాలంటే ఎట్లాగైనా మాట్లాడతారు కదా ఏసుక్రీస్తు ప్రభు వచ్చి మాట్లాడినప్పుడు శాస్త్రులు పరిశీలన మా అబ్రహాము కన్నా గొప్పడివా అన్నారు ఈ రోజు కూడా ఆ మాటకి ఇప్పుడున్న మనుషులకు కూడా ఏం భేదం లేదన్నట్టు ఏం మార్పు లేదు అదే మనుషులు అదే విధానం అదే యేసుక్రీస్తు ప్రభు స్థానంలో సత్యాన్ని ప్రకటించే ఉంటారు అలానే విమర్శించి మాట్లాడే ఉన్నారు అదే రీతిగా ఉన్నారు కానీ మనము ఆ రీతిగా ఉండద్దు కాబట్టి ఆ రీతిగా నువ్వు ఉండకూడదంటే శాస్త్రుల నీతి పరిశీలన నీతికి అధికం కావాలంటే నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఎల్లదానం ఏంది ఎందుకు దేవుడు వాళ్ళని అట్లా మాట్లాడింది వాళ్ళ జీవన ఇవన్నీ లోతుగా వెళ్ళి నువ్వు చూస్తే వీళ్ళ జీవన విధానం ఇలా ఉంది ఇప్పుడు నేను ఎలా ఉన్నాను కంపేర్ చేస్తావాళ్ళ వాళ్ళలాగా నాలాగా ఉంటే నాకు వాళ్ళకి తేడా ఏం లేదు కదా చూడు శాస్త్రాల పరిశీల గురించి చేస్తూ క్రీస్త ప్రభు చదువుతాడు వాళ్ళ ధర్మశాస్త్రం మీద కూర్చుండే వాళ్ళ కానీ చేయని వారని చదువుతాడు ఈ రోజు ప్రకటించే మనం కూడా అన్ని విషయాలు ఎక్కడ చేస్తున్నాం అన్ని విషయాల్లో ఎక్కడ ఉన్నాం నిజంగా దేవుడు ప్రతి విషయంలో మన పట్ల సంతోషపడేలాగా ఎక్కడున్నాడు చూడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక దాంట్లో ఎందుకంటే ఇది ఆయన చిత్తం ఏందో మనము పూర్ణముగా గ్రహించలేకపోవడం కాబట్టి మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాడు ప్రభులు చూడండి అలాగే తులసీలకు రాసిన ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలననియు కూడిన పూర్ణమైన ఓర్పును అంటే ఎందుకు ఓర్పు ఉండాలా యశసుక్రీస్తు ప్రభు శిలవ మరణంలో చేసింది అదే కదా ఆయన ఎంత ఓర్పు కలిగి దీర్ఘశాంతం కలిగి ఉండకపోతే చూడు ఆయన ఎలాంటి దేవుడు దహించి అగ్నేయున్న దేవుడు పాత నిబంధనలో ఆయన విధానం ఎలా ఉంటది దేవుని విధానం అలాంటి దేవుడు కుమారుడిగా ఈ లోకంలో జన్మించి జీవించిన విధానానికి ఎక్కడా పొందను ఎలాంటి దేవుడు చూడు ఆయన కోపం ఉంటే మొత్తం రగులుకునే అంత భయంకరంగా భీకరంగా ఉన్న దేవుడు ఎంత సాత్వికుడై దీన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడంటే దానికి ఏముంది ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము ఒక చిత్తం అదేంటంటే పాపులమైన మనము రక్షింపబడాలా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన ఆయన రాజ్యంలో ఉండాల పరిశుద్ధులుగా మారాలా నిత్య కలిగిన వారిగా ఉండాల అందుకు ఆయన అంతగా చూడండి ఓర్పును చూపించండి కాబట్టి నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ఎలా మీరు సహించండి ధన్యులు పరలోకముందు మీ ఫలం అధికమవుతుందని ఎందుకు చెప్పిండంటే అలా సహించాలన్నా మనకి ఇది ఉండాలా ఆనందం ఉండాలంట అంటే మీ ఆనందముతో కూడిన పూర్ణం అంటే ఇక్కడ ప్రతిదీ మనం బాగా అర్థం చేసుకోవాలా పూర్ణము అంటే ఇంకా వెళితే ఏం లేదన్నట్టు కంప్లీట్నెస్ అన్నట్టు ఈరోజు మనుషులు ఆ రీతిగా ఎక్కడున్నాం మీరు ఉంటే మీరు ధన్యులేము నేనైనా ఎవరుమైనా ఏదో ఒక ఏదొక లోపం ఏదో ఒక విషయాల్లో చెక్కబడడం ఏదో విషయంలో స్వనీతిని ఆధారపడడం స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం సొంత ఆలోచన సొంత నిర్ణయాలు సొంత తలంపులు సొంత ఉద్దేశాలు సొంత కార్యాలు ఏది కూడా ఇది దేవునికి తగినట్టుగా ఉందా ఇది దేవుని చిత్తానుసారంగా ఉందా నేను నడిచే ప్రతిదీ అది ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతుందా ఎవరు ఆలోచన చేయగలుగుతున్నారు ఎవరు ఆ రీతిగా ఆయన సన్నిధిలో ఉండి తెలుసుకోగలుగుతున్నారు ఎవరు ఆ రీతిగా వాళ్ళ సమయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి చూడు ఎందుకంటే మనకి ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు ఉండాల అంటే నీ జ్ఞానము సంపూర్ణతలో చెందాలా అలాగే నువ్వెలా ఉండాలా దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా నువ్వు ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలా ప్రతి సత్కార్యంలో నువ్వేమై ఉండాలంట సఫలం అవ్వాలా అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టాల ఎందుకు ఈ వాక్యాలన్నీ చెప్తున్నానంటే నువ్వు నిజంగా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడివైతే ఈ వాక్యాలు నీలో కల్పిస్తేనే నువ్వు నిజంగా యేసుప్రభులో ఫలించినట్టు అన్నట్టు ఎందుకంటే నిజంగా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నిజంగా నువ్వు జ్ఞానంతో నడుచుకుంటే నిజంగా దేవుని చిత్తం మీద నువ్వు గ్రహించుకుంటే ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్నెస్ అయిపోతావన్నట్టు నీతో ఏ వెలితి ఉండదు ఇన్కంప్లీట్నెస్ అనేది మనలో ఉండదు ఉన్నది అంటే ఇంకా నువ్వేం కాలేదంట సంపూర్ణతలోకి పరిపూర్ణతలోకి రాలేదు అప్పుడు ఆయన కృప వెంబడి కృప మనం ఎట్లా పొందుకుంటాం కాబట్టి చూడండి ఆయనకి తగినట్టుగా నడుచుకున్న వలన కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు అంటే అది వ్యక్తం అవ్వాలా పుట్టిగా నాలో లేదు ద్వేషం లేదు అసూయ లేదు ఈర్షలు లేవు కలహాలు లేవు మత్సరాలు లేవు విభేదాలు లేవు వాగ్వాదాలు లేవు నేను ఎక్కడ కూడా శారీరకంగా అనుకుంటే కాదు కదా ప్రతిదీ ఏమవ్వాలా నీలో కనపరచాలి అంటే వీళ్ళ అది క్రియ అనేది చూపు కనపడితే ప్రత్యక్షమైతేనే నువ్వు ఉన్నట్టు అన్నట్టు కాబట్టి మనం ఎవరుమైనా కానీ చూడండి ఆయన మహిమా శక్తిని బట్టి ఎవరి శక్తిని బట్టి దేవుని యొక్క మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో చూడండి సంపూర్ణము అనే పదం మనం బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంట సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అంటే ఎన్ని రోజులు మనం ప్రేయర్లో ఉన్నా ఎన్ని రోజులు వాక్యాలు ధ్యానించిన ఈ రీతిగా ఉండకపోతే నువ్వు ఏం చేసిందా నువ్వు ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ సున్నా ఉందో అక్కడ అంటే ఎక్కడ మొదట అడిగేసినావో నీ ఆత్మీయత అక్కడే ఉండిపోయినట్టు నువ్వు ఏం లేదు కాకపోతే ఒక మనం ఏమంటే ఒక మత్తులాగా ఒక ఇమేజినేషన్ లో ఉన్నట్టు నువ్వు నిజంగా దేవునిలో ఆసక్తి కలిగిన వాడివైతే నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడివైతే నిజంగా నువ్వు సమయాన్ని దేవుని పట్ల సద్వినియోగం చేసుకున్న వాడివైతే వీటిలో నువ్వేమై ఉండాలంటే కంప్లీట్నెస్ అయ్యి ఉండాలి అప్పుడు ను ఫలించినట్టు ఎవరిలో దేవునిలో చూడండి ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనం ఏమై ఉండాలంట బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మనలను చూడండి పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము కాబట్టి ఇక్కడ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ దినాలు చెడ్డవి కనుక మనం ఏమై ఉండాలంటే ఈ రీతిగా ఉండాలా దేవుని జ్ఞానంలో మనం ఏముండాలా సంపూర్ణం చెంది ఉండాలా ఆత్మ సంబంధమైన వివేకం కలిగి మనం చూడాలా ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యంలో మనం ఏమై ఉండాలా సఫలం అవ్వాలా దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అన్ని విషయాలలో నువ్వు సంతోష పెట్టాలా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలా ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును నువ్వు కనబరచాలా ఆయన మహిమా శక్తిని బట్టి యశ్వ్రాభు కృప వెంబడి కృప పొందిండు కాబట్టి ఆ శక్తి పొందిండు కాబట్టి ఆయన ద్వారా తండ్రి మహిమ పరచబడి ఎంతో మంది ఆయన ద్వారా ఏమైన్నారు స్వస్థత పొందినారు ఎంతో మంది బంధకలు ఆ రీతిగా మనం చూస్తున్నాం ఆ రీతిగానే నువ్వు నేను కూడా సంపూర్ణ బలముతో బలపరచబడని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం ఏమై ఉండాలా పాలివారం అవ్వాలా కాబట్టి చూడండి పాలివారం అవ్వాలా అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఈ దినాలు చెడ్డవి గనుక మనం ఎవరుమైనా కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ విధానంగా మనం ఉండాలా అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని పూర్ణముగా గ్రహించినవు అప్పుడు నీలో ఏముండదు అవివేకం ఉండదు వివేకం ఉంటది జ్ఞానం ఉంటే అర్థమైపోతుంది కదా బుద్ధి జ్ఞానములు ఆయన సర్వసంపద కాబట్టి బుద్ధి కలిగిన కన్యకులు అంటే ఈ ఎందుకు దేవుడి వాక్యాలు చెప్తున్నా అంటే మనం అలా ఉండాలని చెప్తున్నాడు ఆయన చిత్తమేంది పేతులు రాసిన మొదటి పత్రికలో పదిహేనో అధ్యాయం పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పదిహేనో వచనంలో కాగా మీరు విధేయులకు పిల్లలై కాబట్టి మొదటి ఏమై ఉండాలంటే మనం దేవుని పట్ల విధేయత మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి ఎందుకు సమస్త ప్రవర్తన ఈ మాట మనం చూస్తే అలాగే పేతులు రాసిన చూడండి రెండో పత్రికలో మూడో అధ్యాయము పన్నెండో వచనంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు సమయం సద్వినియోగం చేసే ఈ రీతిగానే ఉంటారు అంటే సిద్ధపడి ఉంటారంటే సిద్ధపడి ఆయన దినము ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు అంటున్నారు ఎందుకు ఈ మాట చెప్తుండే మీరు అంటే అందరం ఎలా ఉండాలంట పరిశుద్ధమైన ప్రవర్తనతోను అంటే నీ ప్రవర్తన పరిశుద్ధత కలిగి ఉండాల లేకపోతే దాని ద్వారా వచ్చే క్రియ నిన్ను అపవిత్రపరుస్తుంది అన్నట్టు కాబట్టి మనం ఎట్లా ఉండాలా సమస్త ప్రవర్తన అని చెప్పేడు ఇక్కడ పరిశుద్ధమైన ప్రవర్తనతోను అంటే దేవుని దినము రాకడం కొరకు కనిపెట్టి యసుక్రీస్తు ప్రభు కొరకు ఆశతో ఆకాంక్షతో ఆసక్తితో ఎదురు చూసే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు పరిశుద్ధంగానే జీవిస్తారు ఎందుకు ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులగుటయ్యే దేవుని చిత్తం అందుకే ఇసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది శ్రమ వచ్చింది నిందల పాలు దూషింపబడాల్సి వచ్చింది మన పాపములన్నీ ఆయన మీద వేసుకోవాల్సి వచ్చింది నీ స్థానంలో ఆయన మరణించి నీకేమిచ్చాడు నిత్య జీవం ఇచ్చాడు కాబట్టి అలాంటి నిత్య నువ్వు పరిశుద్ధంగా మార్చిన వాడివి నువ్వెలా జీవించాలంట దేవుని దినపు రాకడికి చివరిగా అంటే సమయం నువ్వు సద్వినియోగం చేసుకునే దేవుని చిత్తమేందో గ్రహించే వాడివైతే జ్ఞానంతో నడుచుకునే వాడివైతే ఈ బుండాల చాలా మంది పరిచయలు చేస్తుంది మన ప్రవర్తన ఎవరు అంటే నీ ప్రవర్తన బాగుంది అంటే నీ సాక్ష్యం బాగుంటుంది అదే రుజువు నీ సాక్ష్యం బాగలేదంటే నీ ప్రవర్తన బాగలేదు ఉన్నాననుకుంటే నువ్వు అబద్ధిపుడివే మనుషులందరూ ఎదుట యశుక్రీస్త ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీ సత్క్రియలు కనపరచుడి అంటే సత్క్రియలు ఎప్పుడు వస్తాయంటే సత్ప్రవర్తన కలిగినప్పుడు నీ ప్రవర్తన బాగలేకపోతే నీకు మంచి క్రియలు కనపడం కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఎందుకు జాగ్రత్త గలవారే ఎంతో అంటే నువ్వు ఎంతగా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎంతగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి ఎంతగా నువ్వు ఉండాలనేది ఇక్కడ చెప్తుంటా కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టే కదా ఆయన మనం మొదట ఎఫెస్సీలో చెప్పినట్టు ఇందు నిమిత్తము మీరు ప్రభు మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో ఎందుకు చెప్పిండంటే ఇక్కడ ఎంతో జాగ్రత్త గలవారే ఎందుకు ఉండమంటుండంటే ఆయన నీ పట్ల నా పట్ల ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి పట్ల ఆ కలవరిశిలో పడిన ప్రయాసము ఏమైపోతుందంట వ్యర్థం కాబట్టి ఆయన నీ పట్ల ఎందుకు ప్రయాస నిన్ను రక్షించుకోవడానికి మనల్ని రక్షించుకోవడానికే దేవుడు మనల్ని పిలిచిండి గాని దశలానికి సంఘంలోనూ ఎక్కడో పౌలు చెబుతాడు ఈ మాట మనల్ని రక్షించుకోవడానికే దేవుడు మనల్ని పిలిచిండు కానీ ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని పిలవలేదంట అంటే నీవు నీ ప్రవర్తన ఈ రీతిగా ఉండకపోతే అంటే పరిశుద్ధమైన ప్రవర్తన నీలో ఉండకపోతే భక్తితోను ఉండకపోతే నీ పట్ల చూడండి దేవుడు పడిన ప్రయాసము వ్యర్థమైపోతుంది అని అలాగే మూడో అధ్యాయము పద్నాలుగు పేద రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ప్రియులార ఈ ప్రియులార పదం ఎందుకు దేవుడు ఇక్కడ సంబోధిస్తుందంటే మనమంతా ఆయనకి ప్రియులమే కాబట్టే ప్రేమించినవాడు జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నవాడు కాబట్టే కరుణా సంపన్నుడై ఉండి మనమందరము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వరమైన మనల్ని తన ప్రేమ చేత తన కృప చేత దేవుడు రచించుకున్నాడు ఇది మన వల్ల కలిగినది కాదు అతిశయించడానికి వీలు లేదంటాడు పావులు కేవలం ఆయన కృప కేవలము ఆయన పడిన ప్రయాసమే ఇందులో నువ్వు నేను పడింది ఏముంది చెప్పు ఒక చిన్న మాటే కదా పాపినైనా నన్ను ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చినవని ఆయన సన్నిధిలో నీ పాపాలు నీ అపరాధాలు అన్నీ ఒప్పుకొని ఆయన ప్రభువుగా నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు నువ్వేం పడినవు ప్రయాసం ఆ మూడు మాటలు ఆ నాలుగు మాటలు మనుషులు చెప్పడానికి కూడా ఈరోజు మనుషులు చూడండి ఎంతో కష్టపడాల్సి వస్తున్నారు ఎందుకంటే నేను పాతిని అనే మాట ఒప్పుకోవడానికి మనుషుల హృదయం ఒప్పుకోవట్లేదు నేను సేవకుల గురించి కూడా మాట్లాడుతున్నా ఎందుకు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి ఆజ్ఞల ప్రకారంగా మాట్లాడుతున్నాము ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా విని చేయగలుగుతున్నాము నీ కుడి మీద కొడితే ఎడమ చెంప నిన్ను ఒకడు మైలు దూరం రమ్మంటే రెండు మైలు దూరం వెళ్ళమన్నాడు నిన్ను అడుగు నుంచి పక్కకు పోవద్దని చెప్పిండు మోహపు చూపులు చూడొద్దని చెప్పిండి మీ సహోదరుని ద్వేషించొద్దని చెప్పి ఆయన ఎన్నో మాటలు చెప్పిండు కదా ఆ మాటల ప్రకారంగా మి శత్రువులను ప్రేమించమన్నాడు మిమ్మల్ని శపించే వారిని దీవించమన్నాడు మీ శత్రువు ఆకలిపోయినంటే ఆహారం పెట్టమన్నాడు చూడండి ఆయన జీవితం మనం జీవించినప్పుడే కదా దేవుడు సంతోషపడేది అప్పుడే కదా యేసుక్రీస్తు ప్రభు మన ఆనందించేది ఆయనని ఆయనని పోలి నడుచుకోవడం అంటే ఆయనకి అడుగుజాడల్లో ఉండడం అంటే ఆయనకి మాదిరిగా ఉండడం అంటే ఆయనకి తగినట్టుగా నడుచుకోవడము జీవించడం అంటే నువ్వు ఒక యేసు ప్రభువే ఈ లోకంలో ఈ మాట చెబితే నువ్వు దేవుడువా అంటారు ఎందుకంటే బుద్ధిహీనులు కదా మూర్ఖులు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కూడా దేవుని చిత్తం వాళ్ళకి అర్థం కాదు పోనీ చెప్పేవాడు ఎంత ప్రాయసపడినా చెప్పడానికంటే వినడానికి కూడా వాళ్ళ చెవులు ఎలా ఉంటాయంట దురద చెవులు కలివారాయి కల్పనా కథల వైపు తిరిగి వాళ్ళకి అనుకూలమైన బోధకులు నేర్పరచుకుంటారు ఈ రోజు కూడా ప్రార్థనలు పెట్టించుకునే వాళ్ళు ప్రార్థనలకు పిలిపించే వాళ్ళు మనతో మంచిగుండే వాళ్ళు ఇలానే ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నువ్వు ఎక్కడ అభివృద్ధి దేవుని విషయంలో జ్ఞానంలో ఎక్కడ నువ్వు ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉన్నట్టు ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సేవ చేసి ఏమైంది నీ యొక్క ఎదుగుదల అని దేవుడు ప్రశ్నిస్తే ఆ రోజు సిగ్గుతో తలదించుకునే స్థితికే ఉంటారు కదా మనము అలా ఉండకూడదు కదా కాబట్టి దేవుడు చెప్తుండూ ప్రియులారా వీటి కొరకు మీరు వారు గనుక శాంతము గలవారై అంటే ఈ శాంతము గలవారై అనే పదము కొలసీ మాటలో పౌలు చెప్పినా ఆనందముతో కూడిన మీ పూర్ణమైన ఓర్పు ఇవన్నీ ఒకటే దాని అర్థాలేం మారవన్నట్టు ఎందుకు పౌలు చెప్పినా పేతులు చెప్పిన వాళ్ళ ఉన్నవాడు ఒక్కడే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాత్యసం ఒక్కటే కృపా పరిచర్యలు నానా విధాలుగా ఉన్నా ప్రభు ఒక్కడే అని చెప్పింది ఎవరికి ఎన్ని ఇచ్చినా అన్నిటిలో ఉన్నవాడు ఒక్కడే ఆ ఒక్కడే యసుక్రీస్తు ప్రభు అన్నట్టు పేతుల్లో ఉండి మాట్లాడినా పౌరులో ఉండి మాట్లాడినా రేపటి దినం నాలో ఉన్న మీలో ఉండి మాట్లాడినా మాట్లాడేవాడు అక్కడే ఆయనే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే కాబట్టి ఆ వాక్యాల్లో ఉన్న అర్థము ఇక్కడ పేతులు చెప్పే అర్థము ఒకటే అక్కడ ఆనందంతో కూడిన మీ పూర్ణమైన ఓర్పును కనపరచమంటున్నాడు ఇక్కడ మీరు ఎలా ఉండమన్నాడు శాంతము గలవారై ఉండమన్నాడు పెద్ద తేడా ఏం రెండు అర్థం ఒకటే భావం ఒకటే ఉన్న ఆత్మీయ సత్యం ఒకటే కాబట్టి మనం ఎలా ఉండాలా శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను అక్కడేమన్నాడు పౌలు ఆయనకి తగినట్టుగా నడుచుకున్న వలనని అన్నాడు ఆయనకి తగినట్టుగా నువ్వు నడుచుకుంటే నువ్వు కలంకం లేని వాడివే కదా అంటే ప్రతి ఆజ్ఞను నువ్వు పాటించిన అన్నట్టు అంటే ఈ మాట తులసీ పత్రికలో పౌలు చెప్పిన మాట రెండిటికీ అర్థం ఒకటే కాబట్టి అక్కడేమో ఆయనకి తగినట్టుగా నడుచుకోమంటాడు ఇక్కడేమో ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండమంటు కలంకం అంటే ఈ లోక సంబంధమైన పాపానికి సాదృశ్యం అన్నట్టు అంటే సంగం ఎట్లా ఉండాలా మచ్చ అయినను ముడతైనను లేనట్టుగా ఉండాలని చెప్పిండు కదా అలా మచ్చయినా ముడత ఉందంటే ఆ సంఘం కలంకంతో ఉన్నట్టు అంటే అపవిత్రమైనది అన్నట్టు పురుషుడికి అనగా యేసుక్రీస్తు ప్రభుకి మనం ఏమైన వాళ్ళము ప్రధానం చేయబడిన వాళ్ళము మనం కన్యకలం పెళ్ళైన భర్త ఆ పెళ్లి కుమారుడు ఏదైతే చేసుకోబోయే ఆ యొక్క వధువు పవిత్రమైన అపవిత్రమైన దాన్ని చేసుకోవాలని ఇష్టపడ్డాడు కదా అంతే అనమాట యేసుక్రీస్తు ప్రభు మనం కన్యకలాగా ఉండాలి అంటే నువ్వు కన్యకలాగా ఏసుక్రీస్తు ప్రభుకి ప్రదానం చేయబడిన వాడు కాబట్టి ప్రధానం చేయబడిన వారం కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు కాబట్టి పెండ్లి కుమారుడు కాబట్టి నువ్వు పెండ్ల కుమార్తె ఒక వధువులాగా ఏమై ఉండాల పవిత్రత పరిశుద్ధత కలిగి ఉండాలన్నట్టు అలా ఉండకూడదనే వాడు కుయుక్తి చేత మన మనసులు చెరిపి మనల్ని ఏం చేస్తాడు ఆ అన్నట్టు కాబట్టి మనము ఆయన దృష్టికి ఎలా ఉండాలంటే దేవుడు చెప్తుండడు నిష్కలంకులు నిందా రైతులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి ఇక్కడేమో ఎంతో జాగ్రత్త గలవారై ఉండమంటుండు ఇక్కడ జాగ్రత్త పడమంటుండు అక్కడేమో ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించు అంటుండు అలాగే పిలిపిలో మీ భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోమను ఇవన్నిటికీ ఎందుకు చెప్తుడు జాగ్రత్త ఎందుకు దేవుడు ఈ రీతిగా చెప్పాలా మనకి బుద్ధి కలగడానికి అన్నట్టు ఎందుకు బుద్ధి కలిగినప్పుడే మనలో ఏమొస్తుందంట మారు మనసు వస్తుంది దేవుని పట్ల విధానం ఏందో అప్పుడు తెలుస్తుంది అన్నట్టు ఆ తప్పిపోయిన కుమారుడి విషయంలో అదే జరుగుతుంది కదా తన తండ్రితో ఉన్నంత కాలం తెలియలా తండ్రి నుంచి దూరమైనప్పుడు తనకు వచ్చింది బుద్ధి అప్పుడు బుద్ధి వచ్చిందని ఉంటుంది అక్కడ వాక్యం ఈరోజు మనం కూడా ఆ రీతిగా బుద్ధి తెచ్చుకుంటే బుద్ధి కలిగిన కన్యకలాగా సిద్ధపడతాం మన దివిటిల్లును మనం ఏం చేస్తాం సిద్ధపరుచుకుంటాం వెలుగుతాం అజ్ఞానంలో ఉన్న ఇక మీద కన్నా జ్ఞానంతో నడుచుకొని ఆయన చిత్తం ఏమిటో ఉంటాం కాబట్టి చూడండి నిందా రహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచనంలో కూడా మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము కదా కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాదు ఇదే పేతులు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట కూడా ప్రతివాడు మారు మనసు పొందాలని ఎవడు నశించిపోకూడదని ప్రతి పట్ల దేవుడు ఏమై ఉన్నాడంట మనం చూస్తే నోహావ కాలంలో కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కానీ జనులు వాళ్ళ వంకర త్రోవలు వంకర బుద్ధులు వంకర ఆలోచనలు వంకర తలంపులు మార్చుకోలేకపోయినారు కాబట్టి ఆ జల వచ్చి కొనిపోబడే వరకు ఎవరు గుర్తిరగలేకపోయినారు అలాగనే మనిషి కుమారుని రాకడబడి ఉంటుందన్నాడు ఈరోజు మనం ఎందుకు దేవుడు ఈ వాక్యాలు మనకు చూపిస్తుందంటే ఇది సిద్ధపాటు అన్నట్టు కంప్లీట్నెస్ అన్నట్టు ఎప్పుడు దేవుని దినానికి దగ్గర వాళ్ళలో కనిపించాల్సిన ప్రాముఖ్యమైన మాటలు ఇది నీలో లేవంటే నువ్వు ఖచ్చితంగా కలంకుయమే కాబట్టి దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునిడి ఎంచుకోవాలా ఈరోజు ఎందుకు వేసు ఆయన రాక ఆలస్యం చేస్తున్నట్టే నేను ఇంకా ఏం లేను కంప్లీట్నెస్ లేను నాలో ఇంకా ఏముంది ఇన్కంప్లీట్నెస్ ఉంది కాబట్టి నాకు అవకాశం అన్నట్టు నన్ను నేను మార్చుకోవడానికి ఆయనకి తగినట్టుగా జీవించడానికి ఆయనకి తగినట్టుగా జీవించాలంటే నన్ను నేను మార్చుకొని తర్వాత నా పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన ద్వారా ఏమై ఉండాలంటే పాపక్షేమాపణ పొందుకొని ఇక మీదట ఆయనకి తగినట్టుగా జీవిస్తే ఇది నాకు రక్షణ మేలు అందుకే నాకు యేసు ప్రభు ఇంకా రాలేదు అని అనుకోవాలా ప్రతిదినం అలా అనుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఐలోకంలో అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు అలాంటి ప్రార్థనలు వినాలని దేవుడు చెవులు వాళ్ళు ఎలా ప్రార్థిస్తారని వినాలనేలాగా ఎవరున్నారు ఎంతకాటికి మన కష్టాలు మన కష్టాలు మన బాధలు మన బలహీనతలు మన జీవితంలో వచ్చే వాటి వరకు ఏడుస్తున్నాము కన్నీళ్ళు విడుస్తున్నాం గాని యశుప్రభు చెప్పిన మాట ఏంది ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం లోకంలో అన్ని పొందుకుంటావు ఏడిచి ఏడిచి ఏడిచి ఏడ్చి ఏ రోజు కూడా ఆయన చిత్తమేందో గ్రహించకపోతేవి నీ కాలాన్ని ముగించుకుంటేవి ఇప్పుడు నీ ఆత్మ పరిస్థితి ఏంది ఈరోజన్నా ఆలోచన చేసినవా ఈరోజు ఆ రీతిగా మనుషులు ఆ రీతిగా దేవుని పట్ల ఆలోచన చేస్తున్నారా ఆలోచన చేస్తేనే నీలో మారు మనసు వస్తుంది అప్పుడు దేవుని ఎదుట ఒప్పుకోవడానికి నీ మనస్సు నీ ఉదయం ఒప్పుకుంటా ఆ ఒప్పుకోవడం వల్ల నువ్వు ఏమైపోతావంటే పాపక్షమాపణ పొందుకుంటావు అప్పుడు నీకున్న బంధకాలు నీకున్నవన్నీ విడదలొస్తుంది అన్నట్టు అందుకు మనల్ని ఒప్పుకొని ఈడు అన్నట్టు కాబట్టి ఆయన రక్షణ మనకి ఏంటంట రక్షణార్థమైనదని ఎంచుకొని అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఇప్పుడు ఎందుకు పేతులు ఇక్కడ పౌల గురించి అవుతున్నాడు ఆ కొలసీ పత్రికలో చదివిన మాటలు ఈ పత్రికలో చదివిన మాటలు రెండు ఒకటే చూడు ఇక్కడ అది అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చెప్పున అంటే మీకు రాసినాడు పౌలేమి సొంత జ్ఞానం పెట్టలేదు ఈ పత్రికలు పేదలేమి ఇక్కడ సొంత జ్ఞానం ఏం పెట్టలేదు అలాగే యోహనుభక్తుడు పర్ల పర్ల ప్రకటన గ్రంథం గురించి సొంత జ్ఞానం పెట్టలేదు ఎవరు సొంత జ్ఞానం పెట్టలేదు నేటి క్రైస్తవులు నేటి సేవకులు నేటి విశ్వాసులు వీళ్ళు మాత్రం సొంత జ్ఞానం పెట్టి ప్రతి ఒక్కరు ఏమవుతున్నారంటే చూడండి రాజీ పడుతున్నారు అనండి కానీ వాక్యాలు ఏం మారవు కదా మనం ఏం చేస్తున్నామంటే సమాధాన పడిపోతున్నాం అన్నట్టు రాజీ పడుతున్నాం ఇంకెంతకాలం అలా జీవిస్తాం మనం ఇప్పుడన్నా ఆయన దీర్ఘశాంతము నాకు రక్షణార్థమైనది నేను ఎంచుకుంటే నేనేం చేయాలా ఈ దినమే నా బలహీనతలు నా తప్పులు నా జీవితం మనుషులు కనపడకపోవచ్చు కదా మనుషులు ముందు అక్క బాగున్నావా అన్నా బాగున్నావా సిస్టర్ బాగున్నారా ఎన్ని చెప్పిన నా జీవితం ఎలాంటిది నా ఆలోచనలు ఎలాంటివి నా హృదయం ఎలాంటిది నా నడవాడికి ఎలా ఉంది నా ప్రవర్తన ఎలా ఉంది నా రెండో కోణం కాదు పై కోణము మీతో మాట్లాడింది లోపల కోణం రెండో కోణం ఆ కోణం మీ కనపడకపోయినా నన్ను చూసేవాడు నన్ను పరిశీలించేవాడు పరీక్షించేవాడు నా ప్రతి అడుగును గమనించేవాడు యసుక్రీస్తు ప్రభు నేను మోసం చేయగలను కాబట్టి మనుషులు ఎదుట ఒప్పుకోకపోయినా దేవుని ఎదుట మనం ఒప్పుకోవాల మన తప్పులు మన దోషాలు మన పాపాలు ఎందుకు దేవుడు ఒప్పుకోవాలంటే నువ్వు సిద్ధపడాలా ఆలస్యం లేదన్నట్టు ఆయన రాకడా అతి సమీపంగా ఉందన్నట్టు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలా సిద్ధపడాలా అంటే కన్యక ఏమై ఉండాలా అలంకరించబడి వరుడు కొరకు ఎదురు చూసి తను ఎలా ఉండాలో అలంకరించబడి పెండ్లి కుమార్తెలాగా ఉండాలా ఈ బోధ ఎవడు ప్రకటిస్తాడు ఈ బోధ ప్రకారం ఎవరు మనుషులను నడిపిస్తున్నారు ఎందుకంటే ఎత్తపడతాం అనేవాడు పెండ్లి కుమార్తెలకి సిద్ధపడతాడు అది నేటి క్రైస్తవంలో ఉన్న గుడితనం ఆ గుడితనంలో నుంచి వాస్తవంలోకి నిజంలోకి ఈ వాక్యాల్లోకి చూడలేకపోయినా కూడా ఉన్నారు ఎందుకంటే ఆ రీతిగా వాళ్ళకి గుడితనం కలిగింది కానీ యశుక్రీస్త ప్రభు పొందిన గాయాల చేతనే ప్రతిదానికి స్వస్థత కాబట్టి వాక్యాలే వాళ్ళకి కనువిప్పన్నట్టు అలా వాక్యంలో ఉన్న సత్యాలను మనం ఈ లోకానికి చూపించాలంటే మనం ఎంతగా దేవుని పట్ల ఆసక్తి కలగాలం అన్న చెప్పినట్టు ఎవరు చూడని రీతిగా తెలుసుకోని రీతిగా అన్నట్టు మనం ఇంకా ఎవరు చెప్పని రీతిగా మనం చెప్పాలంటే ఎంతగా నువ్వు దేవునితో ఉండాల ప్రభుతో కలుసుకొని మనం ఏకాత్మ అప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందో ఏముందో అవన్నీ మనం చూడగలవు ఆ రీతిగా మనం ఎక్కడ దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం నేను ఉన్నానని వాక్యం చెప్తలేదు ఈ వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే మాట్లాడే దేవుడు నిలబడితే ఎవరి ద్వారా అయినా మన విధానాలు చూపించే ఎందుకంటే ప్రేమించిన వాడు కదా మనల్ని ప్రేమించిన వాడు తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసిన వాడు అంత దేవుడు అంతగా తగ్గించుకున్న దేవుడు ఎందుకంటే నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయన ఉద్దేశము ఆయన చిత్తము ఉంది కాబట్టి ఈరోజు నువ్వు చంచల మనస్తత్వం కలిగి కొంత నిలకడ లేకుండా ఉండొచ్చు అటు ఊగుతున్నట్టు అంటే రెండు పడవల్లాగా కానీ నువ్వు ఈ వాక్యాల ప్రకారంగా అయితే నువ్వు ఆయన చిత్తాన్ని జరిగించగలవు అందులో అనుమానమే లేదన్నట్టు ఎందుకంటే ఇది కంప్లీట్నెస్ అలా మనమందరము కంప్లీట్నెస్ గా అవ్వడం అంటే పరిపూర్ణతలోకి రావాలా అప్పుడే దేవుని యొక్క కృప వెంబడి కృప మనకు వస్తుంది యశుప్రభు కూడా ఆయన కృప వెంబడి కృప ఎప్పుడు ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందండి అందుకు మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండడి చాలా మంది విశ్వాసంలో సాగిపోదాం అంటారు అంటే సాగిపోయే జీవితము ఖచ్చితంగా అటు ఉంటది కానీ పరిపూర్ణత అయినది స్థిరంగా బండలాగా ఉంటదన్నట్టు చూడండి ఆ బండలాంటి జీవితం వానొచ్చినా వరద భూకంపం వచ్చినా కూలిపోదని చెప్పింది అంటే యేసుప్రభు అంతమ వరకు సహించేవాడు రక్షించబడతాడంటే ఎట్లా సహించబడతాడంటే ఈ వాక్యాలలో వాడు ఎట్లా ఉంటాడంటే ఆ రీతిగా తన ఆత్మీయతలు కాబట్టి మనం ఎవరుమైనా కానీ అంతము వరకు మనం సహించాలన్నా మనల్ని ఎవడు మోసపరచకుండా చూచుకోవాలన్నా ఏ అబద్ధ బోధల్లో ప్రవక్తల్లో చెక్కకుండా ఉండాలన్నా ఈ లోకమాలి నువ్వు అంటించుకోకుండాలన్నా నీ జ్ఞానము దేవుని పట్ల అది సంపూర్ణమై ఉండాలా ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండాలా దేవునికి తగినట్టుగా నడుచుకునే వాడిపై ఉండాలా దేవుని విషయమైన జ్ఞానముల నువ్వు అభివృద్ధి పొందాలా కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును నువ్వు కనపరచాలా ఆయన మహిమా శక్తిని బట్టి నువ్వు బలపడి బలపడాలా చూడు తేజవాసులైన తలసీలోనే ఉంటుంది ఈ వాక్యాలన్నీ తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలివారం అవ్వాలన్నా మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలన్నా మనలో భక్తు మనం నిందారహితులుగా నిష్కలంకులుగా ఉండాలన్నా నుని నీ సమయాన్ని ఏం చేసుకోవాలా సద్వినియోగం చేసుకోవాలా అంటే నీలో దేవుని పట్ల ఏముండాలా ఆసక్తి ఉండాలా కాబట్టి రోమ పత్రికలో రెండు పన్నెండులో అదే చెప్పింది కదా ఆసక్తి విషయంలో మాందిలో కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై అంటే ఆత్మలో తీవ్రత వస్తే ఏమవుతుంది ఇక్కడ ఎఫెస్సీ పత్రికలో ఐదులో పద్దెనిమిదిలో ఉంటది మరియు మంద్యముతో మధ్యులై ఉండకుండా మత్తులై ఉండకుడి దానిలో దుర్యాపారం అయితే ఆత్మ అంటే తీవ్రత ఉంటేనే నీలో ఎప్పుడైతే ఆత్మలో తీవ్రత ఉంటే ఆ తీవ్రత నిన్న ఏం చేస్తుంది అంటే పూర్ణం అంటే పరిపూర్ణం చేస్తుంది అప్పుడు నువ్వు కంప్లీట్నెస్ గా తయారవుతావు అప్పుడు నీ సాక్ష్యం బాగుంటుంది నీ ప్రవర్తన బాగుంటుంది నీ సేవ బాగుంటుంది నీ ఆలోచనలు బాగుంటాయి నీ తలంపులు బాగుంటాయి నీ హృదయ స్థితి ప్రతిదీ అన్ని విషయాల్లో నువ్వు బాగానే ఉంటావు కాబట్టి దేవుడు సంతోషపడుతున్నాడు అన్నట్టు అంటే నీ జ్ఞానము అన్ని విషయాల్లో ఏమైంది సంపూర్ణమైంది అప్పుడు ఒక తండ్రిగా ఉన్న ఒక భర్తగా ఉన్న ఒక బిడ్డలకు తండ్రిగా ఉన్న ఒక తల్లిదండ్రులకు కుమారుడిగా ఉన్న ఒక సంఘానికి కాపరగా ఉన్న ఒక పరిచర్ జరిగించేవాడిగా ఉన్న ఒక ఉద్యోగ స్థలంలో ఉన్న నువ్వు నీ జ్ఞానం ఏమైందంటే సంపూర్ణమైంది కాబట్టి నువ్వు బాగానే ఉంటది నీ విధానం అప్పుడు దేవుడు కూడా ఏమవుతాడంట మన పట్ల సంతోషపడతాడంట కాబట్టి లాస్ట్ వాక్యము అంశం పెద్దదే కానీ లాస్ట్ చూడండి ఇక్కడ లాస్ట్ వాక్యము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఆత్మ వలన నందును చూడండి అంటే నీళ్ళ ఏముండాలా మొదట ఆత్మ కొరకు కనిపెట్టాల చాలా మంది ఆత్మ మనకు ఉంటది కదా అని చెబుతారు అయితే యేసు ఎందుకు అంతే దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిండు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకోమన్నాడు ఎందుకంటే కనిపెట్టుకుంటే నీలో ఆసక్తి ఉంటది కదా ఆసక్తి ఉంటే నువ్వేం చేస్తావు అన్న చాలా ఆయన సాక్ష్యం చెప్పిండు కదా ఆయన ఓలీ స్పిరిట్ పొందుకోవాలంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడికో సభల్లోకి వెళ్ళి తర్వాత తన గృహ తన రూమ్ లో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆసక్తి ఉంది కాబట్టి ఎట్లాగైనా ఆ తపన అన్నట్టు పొందుకోవాలని అంతే ఆసక్తి లేకపోతే దేవుని సన్నిధికి రాలేము ఆత్మ కొరకు కనిపెట్టుకోలేము ఆత్మతో నింపబడలేము ఆత్మతో నడిపించబడలేము ఈ మూడు ప్రాముఖ్యమైనది కనిపెట్టుకోవడము నింపబడము ఆత్మ ద్వారా నడిపించబడడం ఈ మూడి ప్రకారం ఉంటే ఏమవుతుందంటే ఎస్ ప్రభు ఎక్కడో ఒక వాక్యం ఉంటుంది శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది అన్నాడు కదా అంటే మన సేవా పరిచర్య ఫలించాలన్నా మన సేవా పరిచర్యలు ఎన్నో అద్భుతాలు కార్యాలు జరగాలన్నా ఒకటే మార్గము అదే ఆయన ఆత్మ చేత నడిపించబడ్డం అపోస్తులందరూ ఆ రీతిగానే నడిపించబడిన వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు స్వనీతిని ఆధారం చేసుకోలేదు ప్రతి విషయంలో ఆయనకి అవకాశం ఇచ్చినరు ఎవరికి పరిశుద్ధాత్ముడికి ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అన్నది మనం మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఆత్మ కొరకు మనం కనిపెట్టిన మనము ఆ ఆత్మతో నింపబడిన మనము ఆ ఆత్మచేత నడిపించబడితేనే అందుకు ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుని ఎవరు యేసుక్రీస్తు ప్రభుకి ప్రియ కుమారుడు అప్పుడు నీ అందు దేవుడు ఆనందిస్తాడు ఎప్పుడు ఆయన ఆత్మచేత అంటే యేసుక్రీస్తు ప్రభు ఆకాశం తెరవబడము ఆత్మ పౌరు వలె ఆయన మీదకి దిగిరావడము అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం రాడును ఈయన నా ప్రియకుమారు అంటే ఆత్మతో నిం ఆత్మ ఆయన మీదకు అనుగ్రహించబడినప్పుడే తండ్రి సాక్ష్యం ఇచ్చి అంటే చబడినప్పటి నుంచి యశుక్రీస్తు ప్రభు ఉన్నాడు ఆత్మచేత నడిపించబడింది అంటే ఆయన పోలి ఆయనకి మాదిరిగా ఉన్నా ఆయన అడుగు జాడలో మనం కూడా ఆ కూడా అంతే కదా మొదట ఆ మేడ కథ మీద ఆ పెంతు కోస్త వాళ్ళు ఏం చేస్తున్నారు ఆత్మ కొరపు కనిపెట్టిన తర్వాత ఆత్మతో నింపబడినారు తర్వాత ఆత్మచేత నడిపించబడిన ఇవేం మారవన్నట్టు ఇలాంటి ఈ రీతిగా ఆత్మ కొరకు నేను కనిపెట్టాలా ఆత్మతో నింపబడాలా ఆత్మచేత నేను నడిపించబడాలా కాబట్టి నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలా ఆ రీతిగా నేను ఉండాలా అని ఎవరున్నారు ఎంతకాడికి మా పిల్లలు నా భర్త నేను నా ఉద్యోగము ఇవే కదా ఐక్య విచారాల కొట్టుకు మెట్టాడుతున్నాం కదా ఏమవుతుంది ఏమీ కాదు ఎందుకంటే ఒకటే నమ్మకము నిరీక్షను మిమ్మల్ని ఎన్నడు విడువను ఎడబాయను అని చెప్పిండి ఆ ఒక్క మాటే చూడండి అంతమ వరకు మనం నిలబడేలాగా చేస్తుంది ఇంకా వేరే ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా కట్టుకున్న భార్య ఉన్నా కట్టుకున్న కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నా తోటి సేవకులు ఉన్నా ఎవరు ఎంతమంది నీతో ఉన్నా కానీ మన నిరీక్షణ మన నమ్మకము మన ధైర్యము మన విశ్వాసం ఒకటే నిన్ను ఎన్నడు విడవను ఎడపాయన ఉన్నాడు కదా కాబట్టి ధనాపేక్ష లేని మీకు కలిగిన తృప్తి పొందుడి అని ఎందుకు చెప్పిండు కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు నరమాత్రుడు నాకేం చేయగలడు ఈ మాట వింటే మీ గురించి ఇంకా ఆలోచన చేయకుండా దేవుని నా పట్ల చిత్తం ఏందో నా ఉద్దేశం ఏందో ఇప్పుడు అది ఇక మీదట దాని ప్రకారంగా నేను చేయాలా నడుచుకోవాలా అన్నట్టు ఆలోచన చేస్తాను అప్పుడు ఇవేం మనకు అడ్డురావు కదా కలిగిన దాంతో తృప్తి పొందమని ఎందుకు చెప్పిండి నీకు సహాయకుడు ఏసుక్రీస్తు ప్రభు నీకు సహకారి యేసుక్రీస్తు ప్రభువే ఒక ఇంట్లోనే కాదు ఉద్యోగంలో కాదు ప్రతి విషయంలో ఆయన ఆయన లేకపోతే మనం ఎందుకు పనికిరాని కదా మన జీవం ఏ పాటిది కాబట్టి మనం ఆలోచన చేయాలి కాబట్టి ఆత్మ ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఎందుకు ఇవే నీ జ్ఞానంలో నేను అభివృద్ధి పొందాలా ప్రభు నీ చిత్తమేది నా పట్ల తెలుసుకోవాల ఒకరు చెబితేనో లేదా ఒకరు మన మీద చేతులు ఇస్తేనో అది ఎంత మట్టుకు ఇలా ఒక రీతిగా అదొక ఏమంటారు దాన్ని ట్రైనింగ్ లాగా కానీ అసలైన ట్రైనింగ్ వేసుక్రీస్తు ప్రభు కదా బోధకుడు ఆయన మించిన బోధకుడు ఎవరున్నాడు పరిశుద్ధాత్ముడు మించిన బోధకుడు ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు మర్మాలు రహస్యాలు తెలియజేస్తే వాడు ఈ లోకంలో ఎవడు లేడు కదా ఆయన ఏలియా గురించి వచ్చినా యోవన్ గురించినా ఆయనకి మించిన గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మించిన వాడు ఎవరు ఉన్నారు ఆయనతో ఎవరిని పోచగలం కాబట్టి అసలైన బోధకుడు కదా యేసుక్రీస్తు ప్రభు కాబట్టి మనం ఏం చేయాలా ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై ఏ విషయమై ఆత్మ ఈ దీనికి సంబంధించి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుపుగా ఉండు కాబట్టి మనం ఎందుకు విజ్ఞాపన చేయాలంటే ఇదే నేను దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందానా నా పట్ల దేవుని ఉద్దేశం ఏంది నా పట్ల దేవుని చిత్తం ఏంది నన్ను ఎందుకు రక్షించుకున్నాడు ఎందుకు నన్ను సేవకుడుగా ఏర్పరచుకున్నాడు ఎందుకు నాకున్న ఈ వాక్యాల్లోని సత్యాలు తెలియజేసి ఎందుకు నన్ను ఈ రీతిగా దేవుడు తెలుసుకోవాలా ఆశ ఉంటే ఆసక్తి ఉంటే ఇక మెదట ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని తెలుసుకుంటాం అప్పుడు నువ్వు జ్ఞానంలో అభివృద్ధి పొందుతావు ఆత్మ సంబంధంగా నువ్వు వివేకం కలుగుతావు ప్రతిదీ వివేచించగలవన్నట్టు ప్రతి ఆత్మను నువ్వు నమ్మో పరిశీలిస్తావు ప్రతి బోధన నువ్వు నమ్మో పరిశీలిస్తావు ప్రతి ఒక్కరి నువ్వు నమ్మో పరిశీలిస్తూ ఎక్కడ కూడా దేంట్లో కూడా నువ్వు మోసపోవు నష్టపోవు ఎందుకంటే ఆ రీతిగా నీ జ్ఞానం ఏమైందంటే కంప్లీట్నెస్ అంటే పరిపూర్ణతలోకి సంపూర్ణతలోకి చెందిందన్నట్టు కాబట్టి ఈ రోజు నుంచి మన మనసు ఈ రీతిగానే పెట్టుకోవాలా ఆ రీతిగా నిన్ను నువ్వు ఆ రీతిగానే ఇక మీదట నువ్వు ప్రార్థన చేయాలా ఇంకా ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు సిద్ధపడని కన్యక లేకుండా అపవిత్రమైతే చూడు పెండ్లి కుమారుడు ఎట్లా నిన్ను చేర్చుకుంటాడు ఎట్లా నిన్ను వధువులాగా తను ఇష్టపడతాడు కాబట్టి దేవుడు మనల్ని ఆయనకి ప్రధానం చేయబడిన వాళ్ళం యశుక్రీస్తు ప్రభు మనం కన్యకలాగా జీవించాల అంటే ఎంత పరిశుద్ధంగా మనం జీవించాలి కాబట్టి ఎక్కడ కూడా మనలో ఏ మాత్రం కూడా అపవిత్రత ఉండద్దు ఆయన పరిశుద్ధుడు నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలని మనల్ని పిలుచుకున్న దేవుడు ఆ రీతిగానే తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు కాబట్టి ఈరోజు ఆ రీతిగా మనం సిద్ధపడాల ఇంకా చాలా వాక్యాలు నేను తీసుకున్నా కానీ ఇప్పటికే నా సమయాన్ని నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు వెతకన్నా మన సమయాన్ని సద్వినియోగం చేసి ఈ లోకంలో ఎంత పొందుకున్నా ఏమి పొందుకున్నా ఏమీ ప్రయోజనం లేదు ఈ లోకంలో వచ్చే ఆనందము అది తాత్కాలికమైనదే శాశ్వతమైన ఆనందము సంతోషం ఒక ప్రభులోనే ఉన్నది అది వెతకడం మనం నేర్చుకోవాలా యేసు ఆయన నుంచి వచ్చే ఆనందాన్ని సంతోషాన్ని పొందుకునేది నేర్చుకోవాలా ఈ కుటుంబంలో ఈ లోక సంబంధం ఏమీ లేవు ఈ రోజు బాగుంటుంది రేపు బాగుండదు సంతోషంగా ఉంటాం బాగలేని రోజు ఏడుస్తాం బాగున్న రోజు నలుగురికి చూతాం బాగాలేని రోజు నలుగురికి ఫోన్ చేసి రామ్మని చెప్తాం ఇట్లానే ఉంటది వీటిలోనే మన జీవితము మన ఆయుష్ అంతా అయిపోతే అసలైన పని మన పట్ల దేవుని ది అది మరుగైపోతుంది అది కాదు కదా మరుగవాల్సింది ఇవి మరుగైపోయి అది బయటపడాలా అరీతిగా మనం సిద్ధపడాలా అరీతిగా దేవుని చిత్తమేందో మనం గ్రహించే వారిలాగా ఉండాలా అవివేకుల్లాగా కాకుండా అజ్ఞానులాగా కాకుండా జ్ఞానంతో నడుచుకునే వారి వివేకము కలిగి మీరు పావురుం వలే వివేకులై నిష్కటం చెప్పిండి యేసుక్రీస్తు ప్రభు అంటే వివేకం అనే పదం అంత ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలా పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడైన దేవ వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులనైనా స్తోత్రములు ప్రభా అవును ప్రభానైనా తండ్రి మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలా ఎంతో సమయాన్ని గడిచిన కాలంలో ఈ వాక్యం చెప్పక ముందు వరకు కూడా ఎంతో సమయాన్ని వ్యర్థం చేసినాం ప్రభావ ఎంతో నాయన మీలో ఎదుగుదలలో నష్టపోయినాం ప్రభావ ఇక మీదట ఆ రీతిగా ఉండకుండా మా ప్రతి ఆసక్తితో ప్రభా మేము మద్యంలో మత్తుల్లాగా ఆసక్తి కలిగి తీవ్రత కలిగి నేను మాకిచ్చిన ప్రతి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలా ఆ రీతిగా తండ్రి నీకు తగినట్టుగా మేము జీవించాలా నిన్ను పోలి మేము నడుచుకోవాలా నీకు మాదిరిగా ఉండాలా అడుగు జాడాలలో మేము నడుచుకోవాలా మీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలి తండ్రి మీ చిత్తం మేము పూర్ణంగా గ్రహించాలా ఆత్మ సంబంధమైన వివేకం కలిగి మేము ఉండాలా అన్ని విషయాలలో నేను సంతోష పెట్టే మేము ఉండాలా తండ్రి ప్రతి విద్య ప్రతి విషయంలో సత్కార్యంలో మేము సఫలం అవగాల ప్రభ కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంలో కనపరచమన్నా ప్రతి విషయంలో తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నావు తేజోవాసులైన పరిస్థితుల్లో పాలిభారం అవ్వన్నావు ప్రభావ కాబట్టి తండ్రి ఆత్మ వలన ప్రతి సమయం ప్రార్థన విజ్ఞాపన చేయమన్నావు కాబట్టి తండ్రి హరితిగా మేము ఉండాలా మీకు ప్రధానం చేయబడిన వలన ఎలాంటి అపవిత్రమైన జీవితం లోకమాలిన్యం లోక సంబంధమైన జీవితం మేము కలిగి ఉంటే హరితిగా మా ప్రవర్తన మా క్రియలు మా ఆలోచనలు మా తలంపులు మా నడవడిక మా ప్రవర్తన అది ఏదైనా కానీ హృదయ రహస్యాలు దేవుడు మీకు మరుగుపరచబడింది దాచబడింది రహస్యమయ్యున్నది గూడమయ్యున్నది ఏది లేదు ప్రభావ సమస్తం మీ కన్నులకు తేటగా కనుక నన్ను చూసేవాడు నన్ను పరిశీలించేవాడు పరీక్షించేవాడు నాలో నీ పట్ల ఆయస్కరమైన జీవితం ఉంది ప్రభా క్షమించండి కనికరించండి మీ వద్దకు వారిని మిమ్మల్ని ఆశ్రయించిన వారిని ఎంత మాత్రము ఎవరిని ఏ మాత్రము త్రోసివేయిన దేవుడు ఆ రీతిగా నన్ను త్రోసివేయకుండా తండ్రి ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఎట్లయితే మీరు హత్తుకున్నారు ముద్దు పెట్టుకున్నారు తండ్రి ఆ రీతిగా మమ్మల్ని హత్తుకొని ముద్దు పెట్టుకొని ఇక మీదట నాయన మీ దగ్గరుండి నేర్చుకొని ప్రభ మీ దగ్గర ప్రభ నాయనైనా నేర్చుకొని నీ చిత్తానికి జరిగించే వారిగా తండ్రి నికు తగినట్టుగా జీవించే వారిగా మేము ఉండులాగునా తండ్రి ఈ లోకంలో నుండి మమ్మల్ని వేరుపరిచినావు ఆ వేరుపరిచింది ఈ లోకానికి మేము చూపించే వారిలాగా మేము ఉండి ఉన్న ప్రతి సత్యాన్ని ఆయన ఇతరులకు ప్రకటించే వారి రీతిగా ఎన్నడూ చెప్పని రీతిగా చేయని రీతిగా ప్రకటించని రీతిగా నీ వాక్యాన్ని ప్రకటించేలాగా నీ కొరకు జీవించేలాగా నీ కొరకు సాక్షులుగా తండ్రి నన్ను నిలబెట్టి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నాను నీ వాక్యాన్ని సాత్వికంతో స్వీకరిస్తూ ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప కణికరము సమాధానము నడిపింపు ఈ ఆహారంలో ఉన్న మనందరికీ అలాగే ట్రైబల్ బెక్కి వెళ్ళిన ఆ టీం మెంబర్స్ అందరికీ అలాగే ఎవరి గురించి అయితే ప్రతిదినం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము వాళ్ళందరికీ మనందరికీ మన విమోచన దినం వరకు తోడైండి నడిపించిన కాక ఆమె